శుభాభివాదన స్టార్టింగ్ ఫ్రై చేస్తాము అందరికి ప్రైజ్ లాడ్ దయచేసి కళ్ళ మోసుకోండి మనం స్టార్టింగ్ ప్రైజ్ చేసుకుందాము స్తోత్రం నాయనా ప్రభా నీ పాములకు వేళ స్తోత్రాలు ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు కాచి కాపాడు దేవ మమ్మల్ని దేవాయసం అప్పుడు నీ స్తోత్రం మా మరొకసారి నీ సన్నిధికి వచ్చాను మా ప్రభావ దేవాయస్యం మా మాట్లాడడం దేవాయసం వాక్యం చేత మాట్లాడండి మా ప్రభా చేత మాతో మాట్లాడండి మా ప్రభా ప్రార్థన చేత మమ్మల్ని గద్దించండి మా ప్రభావ ప్రతి మాకు దయచేసిన స్తోత్రం మా నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లాలి మా దేవాయసీ మహాప్రభ ఈ రోజు చుడుకొని ఎంతో మరణించారు దేవా కానీ మమ్మల్ని సజీవ లెక్కలోంచి దేవాయసీమాప్రభ అటెండ్ చేసిన దాన్ని బట్టి నీకే వందన స్తోత్రాలు దేవా నీకే వేల స్తోత్రాలు దేవాయసింహప్రభ ఎటువంటి ఇష్యూ లేకుండా నెట్వర్క్ ఇష్యూ లేకుండా దేవాయసి మా ప్రభా మా ప్రభావ మాట దేవాయస్మాప్రభ నీకు అనుకూలంగా ఉండటం సాయం దయచేయండి మా మేము చేసిన పనులు ప్రతి ఒక్క దాన్ని ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పైన ఇంకెంతో మంది రానరు మా ప్రభావ ప్రతి ఒక్క నెట్వర్క్ ఇష్యూ తీసివేయండి మా ప్రభా ఏ స్క్రీస్ నెట్వర్క్ ఇష్యూ లేకుండా సాయం దయచండి మా ప్రభావ ప్రతి ఒక్కటి స్పష్టంగా వినిపించటకు సాయం దయచండి మా ప్రభా మీరే తోడైనా మా ప్రభావ దేవా యూట్యూబ్ లో వింటున్నారు మా ప్రతి ఒక్క బిడ్డ పాపం నొప్పుకుని దేవా మా ప్రభావం నీచెంతా చేరటకు సాయం దయచేయండి మా ప్రభా ఆ దేవా యూట్యూబ్ లో కూడా దేవా మేము యొక్క మినిస్ట్రీ దేవా వాడుచుండగా దేవా మీరే సాయం దయచేయండి మా ప్రభావ అనేకులు దేవాల దాన్ని బ్లెస్సింగ్స్ అందుకుంటాక సాయం దయచేయండి మా ప్రభావ మీరే తోడు అయినండి మా ప్రభావ ప్రతి ఒక్కరు మాకు దయచేసి నన్ను నటిస్తూ ఉంటారు మా ప్రభావ నీకే మహిమ ఘనత ప్రభావం చల్లాలి మా ప్రభా ఆరంభం నుంచి ఎండింగ్ వరకు మీరే మాతో ఉంటాడని త్వరగా రాకపోతే నేస్ క్రీస్ పీడ వేడుకొచ్చున్నాం తండ్రి సిస్టర్ థ్యాంక్ యూ పాట పాడతాను మహిమ పరుస్తూ ఒక పాట పాడుకుందాము కలములతో రాయ గలనా కవి తలతో వర్ణించ గలనా కలతో వివరించీ మహోన్నతమీ నేమా కలములతో రాయ గలనా గలనా కళలతో వివరించలనా నీమహో నతమీన ప్రేమా నీ మహిమనో వివరించుచున్నవి అంతరిక్షమో నీ చేతి పనిని వర్ణించుచున్నది ఆకాశములు నీ మహిమను వివరించుచున్నది అంతరిక్షమో నీచేతి పని నీ వర్ణి చుచున్నదీ దేవా నా ప్రా నను విడవ ఎడబాయో నారాజువు నీవే నా తండ్రి వి నీవే నను విడవ ఎడబాయో ఆరాధి తును ఆరాధిన్ తును अपलो केरुब्लू नित्यमु नेनु स्तुतिंचुचुन्नवी महादूतलु प्रधानदूतलु नीनामम कीर्तिंचुचुन्नवी सेराबलु నిత్యము నిను స్తించు చున్నవి మహాదూతలు ప్రధాన దూతలు నీ నామం కీర్తించు చున్నవీ దేవా ప్రాణము ీ కొరకై తపించు చున్నది దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించు చున్నది నా రాజువు నీవే నా తండ్రి వి నీవే నను విడువయడ బాయో రాజువు నీవే నా తండ్రి నీవే నను విడువవు ఎడబాయో ఆరా ములతో రాయ గలనా తో వర్ణిన్ జగలనా కళలతో వివరిన్ జగలనా మహోనతమైన ప్రేమా థ్యాంక్ యూ సిస్టర్ ప్రేసల థ్యాంక్ యూ సిస్టర్ ప్రేయసల మధురి సిస్టర్ వాక్యం షేర్ చేస్తారు సిస్టర్ వాక్య ధ్యానం చేసుకుందాము వార్త పంతొమ్మిదో అధ్యాయము పదహారో వచనం నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాం ప్రభు అని దేవునికి వంది స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్య ధ్యానంలోనికి ఇక్కడ ఒక యవ్వనస్తుని గురించి మనం కొంత వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఇదిగో ఇదిగో ఒకడు ఆయన యుద్ధకు వచ్చి బోధకుడ నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను ఒక యభనస్థుడు వచ్చి ఆ ఒక యభనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చారు సో ప్రభు దగ్గరకు వచ్చి ఆ బోధకుడ నేను నిత్య జీవాన్ని నేను ఏ మంచి కార్యం చేయాలి అని చెప్పనని ప్రభుని అడిగినప్పుడు ఆయన ఏమనుకొని ప్రభు దగ్గరికి వచ్చాడు వాక్యం సెలవిస్తా ఉంది ప్రభు చెప్తా ఉన్నారు నేనే మార్గమును సత్యంను జీవనై ఉన్నాను నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవ్వరు చేరుకోలేరు అని చెప్పనని వాక్యము సెలవిస్తా ఉంది ఈయనైతే శిశుప్రభు దగ్గరికి నిత్య జీవాన్ని ఆ దేవునితో సాంగత్యం కొరకు పొందుకోవడం చేయడం కొరకు ఆయన నిత్య జీవంలోనికి వెళ్ళడానికి దేవుడి దగ్గరకు వచ్చి ప్రభు ప్రభు దగ్గరికి వచ్చి ఆ మాటలో మాట్లాడి ఉన్నారు నిత్య జీవాన్ని పొందుకున్నటకు నేను ఏ మంచి కార్యం చేయాలి ఏం చేయాలయ్యా ఏ మంచి కార్యం చేయాలి అని చెప్పనని ప్రభుని అడిగినప్పుడు ఆయన అందుకు ఆయన మంచి కార్యం కూర్చి నన్నెందుకు అడుగుచున్నావు మంచివాడు ఒక్కడే అని చెప్పనని అంటా ఉన్నారు అయితే మంచి కార్యం నన్నెందుకు అడుగుతున్నావు మంచి కార్యం ఎవరు ఎవరు మంచి చేసేది ప్రభు దేవుడు మాత్రమే మంచి కార్యం గురించి నన్నెందుకు అడుగుతున్నావు అని చెప్పనని అడుగుతా ఉన్నారు ప్రభు దేవుడు ఏ ఎంత మంచి ఈ సృష్టిని సృజించినప్పటి నుంచి ప్రతి ఒక్క దాసని విషయాల్లో ఎన్నో మేలులను ఎన్నో గొప్ప గొప్ప కార్యములను వాళ్ళ వాళ్ళ ప్రతి సమయంలో ప్రతి దాసుని ప్రతి జీవి విషయాల్లో కూడా ఆయన ప్రత్యేకమైన గొప్ప గొప్ప ప్రణాళికలను కలిగి ఉన్న ఆ మాత్రమే దేవుడు మాత్రమే మంచివాడు ఆయన ఒక్కడే మంచి మంచివాడు ఒక్కడే నా దగ్గరకు వచ్చి ఏ మంచి కార్యం నన్ను ఎందుకు అడుగుతున్నావ చేయాలని అని చెప్పనని అనికో అని ప్రభు ఈ వాక్యాన్ని సలవిస్తా ఉన్నారు నీవు జీవంలోనికి నీవు జీవంలోనికి ప్రవేశింప గూరినడల ఆజ్ఞలను గైకనమని చెప్పను అయితే నీవు నిత్య ఏం కోరుకున్నాడు అతను పొందుకోవాలి అయితే నువ్వు ఆ నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఈ ఆజ్ఞలను నువ్వు పాటించు అప్పుడు నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు అని చెప్పానని ప్రభు చెప్తున్నాడు అతడు ఏ ఆజ్ఞలో అని చెప్పానని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు చెప్తున్నాడు నర్హత్య చేయవద్దు విషరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యంలో పలుకవద్దు మీ తల్లిని తండ్రిని సన్మానింపు నిన్ను నీ పొరుగువాణిని ప్రేమింపవలేను అని చెప్పానని ఈ ఈ ఆజ్ఞలను నువ్వు అప్పుడు నీకు నిత్య జీవము దొరుకుతుంది అని చెప్పనని నిత్య జీవంలోనికి నువ్వు వెళ్ళగలుగుతావు అని చెప్పనని ప్రభువు అతనికి ఆ అతనికి ఈ ఈ ఆజ్ఞలను గైకొనమని ప్రభువు బోధించాడు అయితే అతను అతను ఏం చెప్పారు అందుకు ఆ యవ్వనుడు ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నా నేను ఇవన్నీ నేను అనుసరిస్తూనే ఉన్నానయ్యా ఇంకా నేనేం చేయాలి ఇంకా నేను నిత్య జీవం ఇవన్నీ కాకుండా ఇంకా నేనేం చేయాలి అని చెప్పనని ప్రభుని అడిగినప్పుడు ఇక అడిగినప్పుడు అందుకు అడిగినప్పుడు అందుకు ఏసు ప్రభు ఏమని చెప్పానని నీవు పరిపూర్ణడకు నువ్వు పరిపూర్ణడౌటకు కోరినాడలా నువ్వు పర ఇప్పటి వరకు ఆయన ఏమనుకున్నాడు ప్రతిది నర్హత్య చేయవద్దు నువ్వు అభిచరింపవద్దు దొంగిలవద్దు అన్నప్పుడు ఈయన అన్ని చేస్తానే ఉన్నా చేస్తానే ఉన్నాడు కాబట్టి ప్రతి దానికి టిక్ కొట్టుకుంటున్నాడు ఓకే నేను ఇది చేసేదాన్ని నర్హత్య చేయదంటే ఇది నేను చేయట్లేదు దొంగిలించొద్దంటే ఇది నేను చేయట్లేదు ఓకే నాకు మార్కులు పడిపోతున్నాయి ఓకే నేను నిత్య జీవిత నిత్య జీవానికి నేను ఎలిజిబుల్ అని చెప్పానని ఆయన ఆయన అనుకొని ఆయన ఇంకా అనుకొని ఉండొచ్చు అయితే నేను ఇవన్నీ చేస్తున్నానయ్యా ఇంకా నాలో ఏం ఉంది అని చెప్పానని అడిగినప్పుడు సరే ఇవన్నీ నువ్వు చేస్తుంటే నీకు ఇంకా అంటే ఇంకా కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్ గా నువ్వు నువ్వు నువ్వు పరిపూర్ణుడు కంప్లీట్ గా నువ్వు నిత్య రాజ్యంలోనికి నిత్య జీవనంలోనికి పరిపూర్ణ అవుటకు పరిపూర్ణంగా అవడానికి నువ్వు ఈ కార్యం చెయ్యి అని చెప్పనని ప్రభు సెలవిస్తా ఉన్నాడు అందుకేసు నువ్వు పూర్ణుడు ఒకట కోరిన ఒకటకు కోరిన పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును అని చెప్పనని అంటున్నాడు అయితే ఇంకా ఒక ఒకటి ఉంది అయితే ఇంకా ఒక ఇంకా ఒక ఇన్కంప్లీట్ గా ఈయనలో ఒక వెళితే దేవుడికి మనకైతే కనిపించట్లేదు ప్రతిదీ అతను టిక్ చేసుకుంటున్నాడు నేను ఇంకా ఎలిజిబుల్ లేమో ఎలిజిబుల్ లేమో అని చెప్పానని అనుకున్నాను కానీ ప్రభు ఇతనిలో ఇంకా ఇంకా ఈయన కంప్లీట్ గా నిత్య ఆయన వెళ్ళడానికి వారసులు అవడానికి ఇంకా పర్ఫెక్షన్ ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నా ఇంకా పర్ఫెక్ట్ గా ఎందుకంటే నేను పరిశుద్ధుని కనుక నావలే దేవుడు అంత పరిశుద్ధమైన వాళ్ళు నీతిమంతుడు దేవుడు ఈ సృష్టిని అంతా చూసినప్పుడు ఒక్కడు కూడా ఒక్కడంటే ఒక్కడు కూడా నీతిమంతుడు నాకు కనిపించలేదు అని చెప్పానని అంటున్నారు కానీ నీతిమంతులు మనకైతే దేవుడి కోసం తన ప్రాణాలను వదిలిపెట్టుకున్న వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం కానీ ప్రభు ప్రభు చెప్తా ఉన్నారు అంత పరిశుద్ధతను కలిగి ఉన్నారు కాబట్టి ఇంకా మనం ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నా మనలో ఏదో ఒకటి మనకి తెలియదు మన గురించి ఎందుకంటే మనం స్వా మనం మనల్ని మనం ఎప్పుడూ హెచ్చించుకుంటే ఏదో ఒక చిన్న విషయాలు అయినా నేను పర్ఫెక్ట్ ఉన్నాను అని చెప్పానని ఆలోచించుకునే మనస్తత్వాన్ని మనం మనిషి అన్న వాళ్ళు ఎవరైనా అనుకుంటానే ఉంటాం కానీ ప్రభువు చూసినప్పుడు అందరినీ ఒకే దృష్టి చూసే ఆ ప్రభుకి మన మనలో ఉన్న ప్రతి చిన్న చిన్న చిన్న లోపాన్ని కూడా దాన్ని సవరించి ఒక పర్ఫెక్ట్ మనిషిగా ఆయన ఆయన ఆయన బిడ్డగా చేసుకోవడానికి అన్ని చాలా దేవుడు మనల్ని సరి ఉంటాడు అదే సరి చేసే దానిలో భాగంగా ఇంకా ఈతని గురించి ఇంకా నువ్వు కంప్లీట్ గా నువ్వు అవ్వాలి అంటే నీకు ఒక కొద్దు ఉంది నువ్వు నీ ఆస్తిని ను ఏదైతే ను అనుభవిస్తున్నావో దేని ఏదైతే ను ప్రాముఖ్యత ప్రాముఖ్యత ఇచ్చాడు కాబట్టి మనం నెక్స్ట్ వచ్చినాల్లో చూస్తాం ఆయన డబ్బుకి ఎంత ప్రాముఖ్యత మన కింద వాచనాల చూస్తాం అయినా దేనికి దేవుడికి ప్రాముఖ్యత ఇచ్చాను నేను నిత్య జీవాన్ని దేవుడు చెప్పిన వాక్యాన్ని అనుసరిస్తున్నాను నేను ఇంకా ఎలిజిబుల్ అని చెప్పను అని అనుకుంటా దేవుడు దేవుడే ప్రేమ స్వరూపి ఇంకా జీవనంలోనికి వెళ్ళాలంటే దేవుడే మార్గం అని చెప్పను దేవుడి దగ్గరికి ఆ లో వచ్చాడు కానీ తనకున్న వెనక్ తన బలహీనత ఏంటో తనకే తెలియలేదు ఆ బలహీనతను గురించి ప్రభువు ఈ ఈ వచనంలో ప్రభువు అతనితో ఆ సమయంలో బోధిస్తా ఉన్నారు ఏంటంటే నీకున్న నీ ఆస్తిని బీదలకిచ్చేసేయి నువ్వు బీదలకిచ్చేసి నీ ధనమును నీకున్నదంతా అమ్మేసి బీదలకిచ్చేసి నువ్వు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాడు నీకున్నదంతా అమ్మేసేయి బీదలకి ఇచ్చేసేయి బీదకి ఇచ్చేసినప్పుడు నువ్వు అవన్నీ వదిలేసేసి నువ్వు నా దగ్గరికి నాతో నాతో వచ్చేసేయి నన్ను వెంబడించు అని చెప్పనని నన్ను వెంబడించమని ప్రభువు చెప్తా ఉన్నాడు అయితే ఆ యవ్వనుడు మిగుల్లా ఆస్తి కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడంట అసలు ఆయన ప్రభు దగ్గరికి దేనికి నిత్య రాజ్యం కోసం వచ్చాడు కానీ దేని దేన్ని వదులుకోలేక ప్రభుకి దూరంగా వెళ్ళిపోతున్నాడు సిరిని ధనాన్ని తనకున్న ఆస్తిని వదిలిపెట్టలేకుండా వదులుకోలేకపోయి వెళ్ళిపోతా ఉన్నాడు దేన్ని అతను కాదనుకున్నాడు దేన్ని అతను కావాలి అని చెప్పనని దేన్ని వదులుకుంటున్నాడు దేని కొరకు అతను దేన్ని వదిలిపెట్టుకుంటున్నాడు అంటే ఎంతో విలువైన నిత్య రాజ్యంలో ప్రవేశించడం వదిలిపెట్టేసుకుంటున్నాడు దీనికోసం అనంటే ఈ ధనం కోసం అదే వాక్యము మనకి లూకా సువార్తలో బోధిస్తా ఉంది ఎవరు లూకా సువార్త ఆరో అధ్యాయము మనం చూద్దాం ఆరో అధ్యాయంలో ఆరు ఇరవై నాలుగు వచనాలు మత్త ఆరు ఇరవై సారీ మత్తయ్యి ఆరు ఇరవై మనం కొన్ని వచనాలు చూసుకుని చూద్దాం ధ్యానం చేద్దాము ఆరు ఇరవై నాలుగులో ఆరు పంతొమ్మిదిలో ప్రభువు కొన్ని మాటలు చెప్తా ఉన్నారు కొన్ని కండిషన్స్ మనం దేన్ని దేన్ని వదలకుండా పట్టుకుంటాము దాని వల్ల మనకి ఏం జరిగింది ధనాన్ని మనం పట్టుకుంటే ధనానికి మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే మనకి మనం ఎటువంటి కండిషన్ ఏ స్టేజ్ లో ఉంటాము దాని వల్ల వచ్చే పర్యావసానాలు ఏంటి అని చెప్పనని ప్రభువు బోధిస్తా ఉన్నారు భూమి మీద మీ అయితే ఇరవై వచనంలో చూద్దాం ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు అతడు ఒకని ద్వేషించి ఒకరిని ప్రేమించును లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని దృఢీకరించి తృణీకరించును మీరు దేవునికి సిరికిని దత్తులుగా నుండనేరరు అదే కదా ఇక్కడ జరిగింది ఇక్కడ ఆ యర్నస్తుడు ఏం చేసాడు నువ్వు డబ్బులు నీకున్న ధనాన్ని పక్కన వాళ్ళకి ఇచ్చేసేసి వెళ్ళిపో నన్ను వాళ్ళకి ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించు అని చెప్పను అని అన్నప్పుడు ఇతను ఏం చేశాడు సిరికి అతను ఏం చేశాడు ఆ డబ్బులు తనకున్న ధనమంతా అమ్మేసేసి బిదలకి ఇచ్చేసి దేవుణ్ణి వెంబడించాడా లేదు కదా ఇతను ఏం చేశాడు దేవుణ్ణి తృణీకరించారు ఇదే చివరి వచనాల ఇరవై నాలుగో వచనము చివరి ఆఖరి మాటల్లో అదే ఉంది మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు నువ్వు అయితే దేవునికి దాసుడిగా ఉంటావు లేకపోతే సిరికి దాసుడిగా ఉంటావు ఇద్దరు యజమానులు నీకు ఉండలేరు అని చెప్పనని అన్నాడు అదే రీతిగా ఇతను అదే దేవుడు సిరికి ధనాన్ని వదులుకోలేకపోయాడు కానీ అతను కోరుకునొచ్చిన నిత్య రాజ్యాన్ని మాత్రం ఆయన వదిలిపెట్టేసుకొని వెళ్ళిపోయాడు ఆయన సంపాదించుకున్న ఆ డబ్బు ఆయన ఎన్నుకున్న ఆ డబ్బు ఆ ధనం ఆ సిరి ఆయన దేని పక్షాన్నిన్నాడు ఏ యజమాని పక్షాన్నిన్నాడు సిరి ధనాన్ని పక్షాన ఉండేసరికి వాక్యం తొమ్మిదో పంతొమ్మిదో వచనం ఏం బోధిస్తుంది ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ స్నాయంలో ఏం వాక్యాన్ని సెలవిస్తుంది భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు అని వాక్యాలు సెలవిస్తుంది అయితే అతను ఏం చెప్తా ఉన్నాడు భూమి మీద ప్రభు వాక్యం ఏం బోధిస్తా ఉంది భూమి మీద మీ కొరకు కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మట తుప్పును తినివేను దొంగలు దొంగలిస్తారు అతను ఈ లోకంలో ఇక్కడ తన సంపాదించుకున్న ఆ ధనం కోసం పాకులాడి అతను ధనం వైపు తిరిగే వెళ్ళిపోయాడు ధనం కావాలి దేవుడు వద్దు అని చెప్పని వెళ్ళిపోయాడు కానీ అక్కడ ఏం జరుగుతుంది పరలోకంలో నువ్వు ఇక్కడ వదిలేసుకున్నావు అనుకో నీకెక్కడ నువ్వు సంపాదించుకుంటావు ఎక్కడ ధనాన్ని సంపాదించుకుంటావు నువ్వు దేన్ని సంపాదించవు పరలోకాన్ని నిత్య నువ్వు సంపాదించుకుంటావు ఆ పరలోక ఒక ధనం కూర్చుకొని ఇక్కడ ఏదైతే నువ్వు వదిలిపెట్టేసుకుంటావో నువ్వు పరలోకంలో నువ్వు అది నువ్వు అక్కడ సంపాదించుకున్నది అది ధనం అనే కది ఏదైనా నీ దగ్గర నుంచి తీసివేయబడదు అని చెప్పనే వాక్యం మనకి బోధిస్తూ ఉంది ఇరవై వచనం చూద్దాం ఆరో వచనం ఆరో మతేసు వార్త ఆరు ఇరవైలోకి వెళ్తే పంతొమ్మిదికి కంటిన్యూషన్ లో పరలోకం అందు మీ కొరకు ధనము కూర్చుకొనడి ఇక్కడ వదిలేసుకున్న ఆధనం ఇక్కడ ప్రభు కోసం ఏదే ధనాన్ని అయితే వదిలేసుకున్నామో మనకు అక్కడ ప్రభువు మన గుక్కెడు ప్రభు నా మనం గుక్కెడు చన్నీళ్ళు గాని ప్రభువు దానికి ప్రతిఫలాన్ని గొప్ప దేవుడిగా ఉంటూ ఉన్నారు అక్కడ ఇక్కడ మీరు వదిలేసుకుంటే ఈ భూలోకంలో మీరు వదిలేసుకుంటే ప్రభు ఏం చేస్తారు పరలోకంలో మనం ఇక్కడ వదిలేసుకుంటే పరలోకంలో మనం సం ధనాన్ని మనం సంపాదించుకుంటాం సంపాదించుకుంటాము అచ్చట అక్కడేం జరుగుతుంది ఇక్కడ మనం సంపాదించుకుంటే భూలోకంలో చిమ్మట దొంగలు తుప్పు పట్టేస్తే దొంగలు తీసేసుకుంటారు కానీ పరలోకంలో నువ్వు ధనానికి తుప్పైనా పట్టదు చిమ్మట పట్టదు దాన్ని దొంగలు తీసుకొని పోరు దొంగల దొంగలించరు నీ ధనము ఎక్కడున్నదో అక్కడనే నీ హృదయం ఉండును అదే కదా యవ్వనస్తుడి హృదయంలో జరిగింది అదే కదా యవ్వనస్తుడు కూడా తన హృదయంలో తన హృదయంలో స్థానం ఎవరికి ఇచ్చాడు ప్రభువుకి ఇచ్చాడా ప్రభుకి ఇచ్చుంటే ప్రభువుని వెంబడించేవాడు కానీ ఆ ధనానికి తన హృదయంలో స్థానాన్ని స్థానాన్ని తీసే తీసేసుకోలేకపోయాడు దేవుడు దేవుణ్ణి వెంబడించలేకపోయాడు ఆ ధనానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు ధనం ఎక్కడుందో అక్కడే ఆయన హృదయం ఉంది కానీ ప్రభువు మీద లేదు ఎందుకు అంటే అది సంపాదించుకుంటా వచ్చింది వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి రాని పితరుల దగ్గర నుంచి రాని ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి రాని అది దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు కానీ ఇక్కడైతే ఆయన ఏ ఇంపార్టెన్స్ ఆయన ఇవ్వలేదు అందుకని మిగులు వ్యసన పడుచు ఆయన ఆయన తిరిగి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పుడు ప్రభు అక్కడ పరలోకముందు నీకు మనం మళ్ళీ పంతొమ్మిదో వచనం మధ్య సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై వచనంలో ప్రభు ఇదే వచనాల కంటిన్యూషన్ లో మనకి వాక్యం ఉంటా ఉంది నువ్వు అక్కడ ఆసనమ్మేసి విధానకి ఇచ్చేసావు అప్పుడు పరలోక ముందు నీకు ధనం కలుగుతుంది ఇదే కదా ఇప్పుడు ఇప్పటి వరకు మనం ధ్యానం చేసిన వచనాలు ఆ రెండు వచనాలు మనకి ఇవే బోధిస్తా ఉన్నాయి పర్ ఇక్కడ వదిలేసుకుంటే నీకు అక్కడ కలుగుతుంది అక్కడేం సిరికి దీనికి ధనానికి దేవుడికి దాసుడిగా ఉండవు కాబట్టి నికు పరలోక రాజ్యాల్లో దేవుడి వాక్యం ఎంత స్పష్టంగా పదే పదే పదే పదే మనకి బోధిస్తా ఉంది ఏంటంటే నువ్వు ఇక్కడ వదిలేసుకుంటే నువ్వు ధనాన్ని వదిలిపెట్టేసుకుంటే నువ్వు పరలోకాల్లో నిత్య రాజ్యంలో ఉంటావు అక్కడ ధనాన్ని సంపాదిస్తావు అక్కడ స్థానాన్ని సంపాదించుకుంటావు అని చెప్పానని వాక్యం మనకి సెలవిస్తా ఉంది అయితే ఈయన సెలవిస్తా ఉంది అప్పుడు ఆయన ఏం చేశాడు మిగులు చాలా డబ్బు ఉంది కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు వ్యసనపడుచు ఆయన మిగులు వ్యసనపడుచు ఆయనకున్నది వామో ఇన్ని డబ్బులు ఇంత ఆస్తి నేను చాలా డబ్బులు ఇవన్నీ వేరే వాళ్ళకి ఇవ్వాలి నేను కష్టపడి సంపాదించుకుంది మా తల్లిదండ్రులకి మా మా మా తల్లిదండ్రులు మాకిచ్చిన డబ్బు నాకిచ్చిన డబ్బు నేను వాళ్ళకి ఇచ్చేది ఆయన అలా వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు కానీ అప్పుడు అప్పుడు యేసు ఏమంటున్నాడు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక ప్రవేశించుట దుర్లభం అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు ధనవంతునికి పరలోకంలో స్థానము లేదు లేదు లేనే లేదు అని చెప్పానని ఖచ్చితంగా ఎంత ఖచ్చితంగా చెప్పేస్తున్నారు ఇదిగో ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజంలో ఒంటె దూరుట అసలు లేనే లేదు అయినా అద్ద అయినా కానీ పరలోక రాజ్యంలో ధనవంతుడికి స్థానము లేదు అని చెప్పనని దేవుడి వాక్యం బోధిస్తా ఉంది అయితే శిష్యులు శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి ఇదేంటి ఏ మాటకు ఆశ్చర్యపడ్డారో ధనవంతులకు అస్సలు స్థానం లేదు అన్న మాటకి చాలా ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా వేసువాణిని చూచి మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యము అని చెప్పాను అయితే ఈ పరలోక రాజ్యం గురించి ఎవరు వెళ్తారు ఎవరు అని చెప్పనని అన్న విషయంలో దేవుడు వీళ్ళకి తన శిష్యులకి క్లారిటీ ఇస్తా ఉన్నాడు అయ్యా ఎలాగా మరి ధనవంతుడు ధనవంతుడు వెళ్ళలేడు వెళ్ళ పర్లోక రాజ్యంలోకి వెళ్ళలేడు నన్నుమా ఉపమానంగా ఏం చెప్తున్నాడు సూరి భద్యంలోకి ఒంటేనే వెళ్ళిద్దేమో కానీ ఇలా అంటున్నాం ఏంటయ్యా అని చెప్పనని అంటే దేవుడికి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యము చెప్పనని అక్కడ ఒంటే అంటే అది కాదు ఒంటే అంటే మనం ఇలా చూసుకుంటే ఆ ఒంటే కాదు ఏంటి అంత ఎంతటి బలవంతుడైనా దేవుడిలోకి వచ్చినప్పుడు దేవుడి మార్గంలోనికి వెళ్ళినప్పుడు ఎలాంటి వారికైనా స్థానం ఉందేమో కానీ వాళ్ళు దేన్నైతే దేవుడు వదిలిపెట్టుకో అని చెప్పనని అంటున్నాడు దాన్ని వదిలిపెట్టుకోకపోతే వాళ్ళకి ఎటువంటి స్థానము లేదు అని చెప్పనని దేవుడి వాక్యం బోధిస్తూ ఉంది అయితే కొంతం లోక ూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు మనం కొన్ని వచనాలను మనం ధ్యానం చేద్దాము లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో మనం ఇంకొక ఉపమానం చూద్దాం ఆయన సంచరించచ్చు ఆయన అంటే ఎవరు ప్రభు ఎప్పుడు వాక్యంలో ఆయన ఆయన అని చెప్పడం వచ్చినా అది సూచిస్తా ఉంది ఆయన సంచరించచ్చు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండగా ఇదిగో సుంకకు సుంకపు గుప్తదారుడును ధనవంతుడు నైన జక్కయ్య అను పేరుగల గల ఒక్కడు ఏసు ఎవరో అని చూడగోరేను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండగా ఉండుట వల్ల చూడలేక పోయిను ఎవరు ప్రభు ఈయనకి తెలుసా అంటే తెలీదేమో ఇంతవరకు తోడలేదు ఎవరో అసలు ఎవరో అయినా ఎందుకంటే ప్రభు ఆ రోజుల్లో చాలా గొప్ప గొప్ప కార్యాలు చేశారు అది అసలు ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా వ్యాపించిపోయింది ఆయన గురించి ఈయన కూడా వినుంటారు అందుకే ప్రభు వస్తున్నాడు ఆ ప్రాంతంలో సంచరిస్తున్నాడు అని చెప్పనని తెలియగానే ఆయన ఎవరో ఆయన ఒకసారి చూద్దాం అని చెప్పానని ఆయన వెళ్ళాడు వెళ్ళి ఆయన పొట్టివాడైనందుకు ఆయన మేడి చెట్టు అప్పుడు ఏసు మేడి చెట్టు పొట్టివాడైన జనులు గుంపుకోడి ఉండటం వల్ల అప్పుడు ఏసు ఆ ద్రోవలో రానయ్యన్నాడు అటుగా వెళ్తున్నాడు అని తెలిసి అతను పరిగెత్తుకుంటే ఆతురత ఇతనులో ఉన్న ఆతురత ఆయన్ను చూచుటకు ఒక మేడి ఆతర కలిగి పరిగెత్తుకుంటే దేవుడు ఎవరు ఆ ఆలోచన తన హృదయంలో ఆసక్తి కలిగిన వాడే పరిగెత్తుకుంట పోయి నేను ఎక్కడ మిస్ అయిపోతాను అని చెప్పనని మేడి చెట్టెక్కి దేవుణ్ణి చూద్దాము ఈ ట్రోలా వస్తున్నాడు కదా అని చెప్పనని ఆయన అనుకొని చూస్తూ ఉంటాడు ఏసో ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులైతే చూసి జక్కయ్య త్వరగా దిగు నేడు నేను నీ ఇంటను ఉండవలసి ఉన్నది అతనితో చెప్పగా అతడి త్వరగా దిగి సంతోషంతో ఆయన్ను చేర్చుకునే దేవుణ్ణి ఎవరైతే చేర్చుకుంటారో వాళ్ళకి దేవుడు అంతటి సంతోషాన్ని దేవుడి ఇచ్చే శాంతి సమాధానాలు సంతోషాలు వాళ్ళ జీవితాల్లో ఎప్పుడూ ఎక్కువగానే ఉంటా దేవుణ్ణి పొందుకున్నప్పుడు మన జీవితంలో కూడా నిరాశలు నిస్పృహలు అవన్నీ పోతాయి తెలియని సంతోషము సమాధానం శాంతి అన్నది మనకి దొరుకుతా ఉంది అదే అతను ఎవరో చూడాలని వచ్చిన అతనికి ఆ అతనికి దేవుణ్ణి అది గమనించాడు దేవుడికి మరుగై ఉన్నది ఏది లేదు ఆయన హృదయాంతరంగాలు నెరిగిన దేవుడు కనుక జక్క ఆయన్ని చూశాడా అప్పటి వరకు మనకైతే అక్కడక్కడ సంచరిస్తుంటే మన పక్కన ఏం జరుగుతుంది అని మనం పర్టికులర్ గా పట్టించుకొని చూస్తే కానీ మనకి తెలియదు కానీ ప్రభు ప్రభు ఆ సమయంలో అక్కడ ఆ పర్టికులర్ ప్లేస్ రాగానే నీ నీ ఇంటికి వస్తాను దిగిరా అని చెప్పానని అన్నప్పుడు అతను సంతోషంగా దిగొచ్చి ఆయన ఆయన చేర్చుకున్నాడు చేర్చుకునేందుకు ఆ అందరూ అది చూసి ఇక్కడ అందరూ అది చూచిన పాపి అయినా మనుష్యుని యొద్ బసచే వెళ్ళనని చాలా సనుక్కుంది జక్క నిలువడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాము ఇచ్చుచున్నాను నేనేమని యొద్ నైను అన్యాయంగా దేనినైనా తీసుకుని అతనికి నాలుగొంతల మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను అయితే ప్రభు మనల్ని పరిశీలించినప్పుడు మనలో ఏదిందో మనకి తెలిసిద్ది ఇందాక మనం చూసిన మన ఇందాక ఒకవనస్ గురించి చెప్పి చూసుకున్నప్పుడు ధ్యానించినప్పుడు అతనికి డైరెక్ట్ గా దేవుడు ఇదిగో నీలో ఇది ఉంది బలహీనత ఉంది తీసేసుకొని నన్ను వెంబడించి అంటే ఆయన వ్యసనపడిచి ఇక్కడ దేవుడు ఇతని హృదయాన్ని ఆకర్షించాడు ఆకర్షించినప్పుడు ఈయనలో ఉన్న బలహీనత ఏదో ఈయనలో ఉన్న ఆ ఏదైతే వెళుతూ దేవునికి దూరంగా ఉన్నది దేవునికి ఇతనికి మధ్యలో ఉన్నది అదేదో ఆయనకి ఈ ప్రభు బోధించకుండానే ఆయన కొంతమందికి బయలుపడిపోతా ఉండే తీతి దేవుడికి నాకు అడ్డంగా ఉంటుంది దాన్ని తీసేసుకోవాలన్నా తలంపు వాళ్ళకే వచ్చి మేబీ అలాగే ఈ జక్కయ కూడా అలాగే ప్రేరేపణ దేవుడు కలిగించాడు అదే ప్రేరేపణ వలన ఆయన ఏమంటున్నాడు దేవుడు అడిగాడా ఎక్కయ్యా నీ ఆస్తిని అమ్మేసే నాలుగింతలు నువ్వు ఎవరి దగ్గర నుంచి తీసుకురావు వాళ్ళకి ఇచ్చేసేయి అని చెప్పి ప్రభు బోధించాడా లేదు ఏమంటున్నాడు ఇతనికి తనలో తనకే అనిపించింది ఏమన్నా ప్రభు ఎప్పుడైతే తన్ని పిలిచాడు తనని చేర్చుకున్నాడు ప్రభువుని ఎప్పుడైతే తన ఇంటిలోకి తన హృదయంలోనికి అతను చేర్చుకుని తన ఇంట్లో తన హృదయంలోనికి ఎప్పుడైతే చేర్చుకున్నాడు అప్పుడు అప్పుడు అక్కడ ప్రభు ఉన్న చోట ఎటువంటి ఈ ఎటువంటి చెడు కార్యాల కూడా స్థలము ఉండదు అయితే అత్యతిగానే ఇతను ఏది వదిలేసుకుంటున్నాడు ప్రభు అడగకుండాను ప్రభు అడగలేదు ఇంతవరకు నువ్వు ఏదైతే చేశావో అది వదిలేసేయ్యి అని చెప్పనలేదు కానీ ఆ తర్వాం ఇతనికే వచ్చింది దేవుడు ఇతని హృదయాన్ని మార్చాడు ఏం చేశాడు ఇప్పటి వరకు దగ్గర ఎక్కువ ఎక్కువ పన్ను వసూలు చేసి అందరికీ రెట్టింపు ట్యాక్స్ వేసి అలా చేస్తు వచ్చాడు అతనే అతనే చెప్తున్నాడు అతను ఆయన ఆయన పాప ఆయనే ప్రభు దగ్గర ఒప్పుకుంటూ ఉన్నాడు అయ్యా ఇదిగో నా దగ్గర ఉన్న ఆస్తిలో సగం బీదలకిస్తున్నాను ఎందుకు ఆస్తిలో సగం అదంతా పాపం వల్లే ఎక్కువ దురాశ వల్లే వచ్చింది అది వాటిలో సగం ఇచ్చేస్తున్నాను ఆ ఇంకా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి నాలుగు అంతలు వాళ్ళకి రిటర్న్ చేసేస్తాను అని చెప్పనని ఆయన ఆయన పాపాన్ని ఆయన ఆయనకున్న ఆ పాపాన్ని తీసివేసుకుంటున్నాడు తనలో నుంచి తాను తీసివేసేసుకుంటున్నాడు ప్రభు తను అప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు అప్పుడు నాలుగొంతులు మరలా చెల్లిస్తున్నారు అందుకు ప్రభు సుప్రభు ఏమంటున్నారు ఇతడునో అబ్రహాం కుమారుడే ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి అన్నది ఇతను కోరుకోలేదు ఆ రక్షణని కోరుకోలేదు జస్ట్ ఏమనుకున్నాడు ఆయన ఎవరో వేసాయంట చూద్దాం ఎందుకంటే ఇంతవరకు ఆయన గురించి చాలా గొప్ప గొప్ప కార్యాలు అవి విని ఉన్నాడు ఎవరో చూద్దాం అన్న ఒక్క మాట కోసం ఒక్క తలంపు కోసం వచ్చాడు కానీ ఇతను ఏం పొందుకున్నాడు అంటే దేవుడచ్చా నిత్య రాజ్యాన్ని ఆయన పొందుకున్నాడు ఇక్కడ పై వచనాలలో చూస్తే ఇక్కడ ఏంటి జక్క ఇంటికి ప్రభు వెళ్ళడం ఏంటి అని చాలా మంది చనుక్కున్నారు ఈ ఆ ఇక్కడ మనం చూద్దాము అందు అందరూ చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్కు బస చేర చాలా చనుక్కున్నారు ఎందుకు ఇలా వెళ్ళారు ఇతను పాపి కదా ఎవరి దగ్గరైనా వసూలు పన్ను ఎక్కువ వసూలు చేస్తాడు వాళ్ళని బాధపడతాడు అని చెప్పనని ఇతను పాపి అని చెప్పనని ముద్ర వేసేసారు వేసేసి ఇలా చేశారు ఏంటి అని చెప్పనని వీళ్ళు అసూయపడుతూ సనుక్కుంటూ ఏదో ఒకటి అనుకుంటా ఉన్నారు కానీ ప్రభువుకి ఏది ఇందాక మనం చూసుకున్న వచనంలో మనుషులకైతే అసాధ్యం కానీ దేవునికి సాధ్యమే అని చెప్పనని ఒకటి బోధిస్తా ఉంది కదా అయితే ఎవరికైనా ఈ వాళ్ళ హృదయాన్ని మార్చే దేవుడు హృదయాన్ని శుద్ధి చేసే దేవుడు ఆయనకి వాళ్ళ హృదయాలు మార్చడానికి మాత్రమే సాధ్యము మనుషులకైతే ఈయన్ని ఎవరు మార్చ మేమే బహుశా వాళ్ళు రిక్వెస్ట్ చేసేటప్పుడైనా కానీ ఎవరైనా చెప్పి ఉండలేదా మేము చెప్పు ఉండొచ్చేమో ఇంత తీసుకుంటున్నావు ఇది తప్పు అని ఎవరో ఒకరు చెప్పు కానీ ఈయన యనని మార్చింది ఎప్పుడు ఇతను మారాడు ఈయన చేసింది తప్పు అని ఎప్పుడు ఒప్పుకున్నాడు ప్రభువుని చేర్చుకున్నప్పుడు మాత్రమే ప్రభు గురించి ధ్యాస కలిగి మాత్రమే ఇతను మారగలిగి ఉన్నాడు అది ఈ కార్యం ఎవరికి సాధ్యమైంది అంటే ప్రభు మాత్రమేది సాధ్యమైంది అందుకే ప్రభు వాక్యం సెలవిస్తా ఉంది తండ్రి ఎవరినైతే ఆకర్షిస్తాడో అతడే నా ఎద్దకు రాగళ్ళు అని చెప్పని వాక్యము చదివించింది ప్రభు దేవుడైతే ఇద్దరిని ఆకర్షించాడు అతను దేవుణ్ణి తెలిసిన అతను ఇతను తెలీదు ఇతనికి తెలియదు ఆ యోనస్తుడికి దేవుడు చిన్నప్పటి నుంచి దేవుడు వాక్యాల్లో వింటానే ఉన్నాడు దాని ప్రకారం జీవిస్తానే ఉన్నాడు ఆమ్మెల్ని గై ఉన్నాడు కానీ ఆ యనస్తుడు ఏం చేస్తాడు ధనానికి దాసుడిగా ఉండి ధనానికే ఎక్కువ విలువ ప్రాధాన్యతను ఇచ్చి రాజ్యాన్ని అతను పోగొట్టుకుంటే ఈయన ఈ చెక్కయ్య పాపి అని అందరు స్టేట్మెంట్ వేసిన ఈ చెక్కయ్య ప్రభువుని చేర్చుకుని ప్రభువు చెప్పని మాట అప్ చెప్పక ముందే నీలో ఈ లోపం ఉంది తీసేసే అని చెప్పక ముందే ప్రభు అని చేర్చుకున్నాడు కాబట్టి అతని పాపాన్ని ఆయన వదిలేసుకొని విడిచిపెట్టేసి ఒప్పుకొని ఆయన దేవుణ్ణి అబ్రా ఆయన ఆయన ఇంటికి అతనికి రక్షణి పొందుకోగలిగాడు ఈయన చూడండి ఆ డబ్బుకి దాసోహమై దేవుడిచ్చే అనిత్య రాజ్యాన్ని పరలోకంలో ఆయన ఇచ్చే స్థానాన్ని తను కోల్పోయాడు జక్క మాత్రం పరలోక రాజ్యంలో ఆ రక్షణ్ణి పొందుకున్నాడు ప్రభు పొందుకున్నాడు అలాగే మనం కూడా మనలో ఏదైనా వీళ్ళ విషయంలో ధనం ఒక్కటే కనిపిస్తూ ఉండచ్చు ఏమో తెలియదు మన విషయంలో ఏది ప్రభు వద్దు చేయొద్దు అని చెప్పను అంటా ఉన్నారు ఒకవేళ మనం దాన్ని వదిలిపెట్టుకోలేకపోతున్నాం కానీ వదిలిపెట్టుకోలేకపోతున్నామే ప్రభు బోధిస్తూ ఉన్నాం విషయాల్లో మనం దేవుణ్ణి ఆయన చేర్చుకోవడం చూసాము చేర్చుకున్నప్పుడు ఆయన వదిలేసుకొని ఏదైతే దేవునికి అతనికి మధ్యలో ఏదైతే భారంగా దూరం చేస్తుందో దాన్ని వదిలేసుకొని ఎలా నిత్య రాజ్యానికి వారసుడు ఆ రక్షణ పొందుకున్నాడు మనం కూడా ఏమన్నా మన జీవితంలో మనం ఇలాగా మా బందీలుగా వాటికి దాసులంగా ఏ ధనమే కావచ్చు ఇంకేదైనా తెలియదు మనకి కానీ ప్రభువులో ప్రభువుని మనం చేర్చుకున్నప్పుడు ప్రభు మనకి బయలుపరుస్తారు ఏదైనా ఉందా అని చెప్పనని ప్రభువుని కోరుకున్నట్టయితే ప్రభు మనం కూడా ఇలాగే మనకు కూడా బయలుపరిచి మనలో ఉన్న బంధకాలను తీసి మనల్ని కూడా ఆ నిత్య నిత్య రాజ్యంలోనికి నిత్య జీవానికి వారసుల వేయడానికి పరలోక రాజ్యంలో ఆ సంపాదించుకోవడానికి ఆ నిత్య రాజ్యంలోనికి వెళ్ళడానికి మనకు కూడా ప్రభువు సహాయం చేసే వారిగా ఉంటూ కనిపెట్టి ప్రభువుని అంగీకరించి దేవంలోనికి మనలో ఉన్న దాన్ని తీసివేసుకొని ప్రభువును పొందుకునే బిడ్డలంగా అనిత్య రాజ్యానికి వారసులుగా ఉండడానికి ప్రభు మనకి సహాయం దయచేయని కాక థ్యాంక్ యూ అండి ప్రార్థన చేసుకుందాము మహన్నతుడ మహాపరుషుద్ధుడ మహాగణమైన మహాదేవ మీకు అందిన ఆధునిక స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఏసయా దేవా ఇంతవరకు నా తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వంద నాలుగు మీరు మాతో మాట్లాడాలని మేము నమ్ముతూ ఉన్నాం తండ్రి దేవ మాలో నా ప్రవ్వ మీరు నివసించండి ప్రవ్వ దేవా ఏదైనా మా హృదయంలో ప్రవ్వ ఉన్నట్టయితే నా తండ్రి దేవా మీకు ఇష్టం లేనిది నా ప్రవ్వ నా తండ్రి మీరు మా హృదయంలోనికి వచ్చినప్పుడు ప్రవ్వ దేవా వాటిని తీసివేసి ప్రవ్వ మీ దగ్గరికి నా తండ్రి మేము రావడానికి కృపణ అనుగ్రహించండి దేవా దేవుతో నా తండ్రి మమ్మల్ని ీవించండి ఆశీర్వదించండి దేవమ్మ అలా ఏదైనా పాపము తప్పు ఉన్నట్టయితే క్షమించమని దేవా మీ బిడ్డలంగా మేము నిత్య రాజ్యంలోనికి చేరుకోవడానికి దేవ మీరు మా కొరకు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడిగా ఉంటూ ఉన్నారు అందరిని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రవ్వ మీకు ఉన్న బిడ్డలుగా మేము ఉండడానికి కృపను అనుగ్రహించమని సహాయాన్ని అనుగ్రహించమని మీ శాంతిని మీ సమాధానాన్ని ప్రభా నుండి ఎప్పటికీ వదిలి వెళ్ళకుండా నా తండ్రి మీ కృపను అనుగ్రహించమని ప్రభు మీ బిడ్డలంగా మీ ఉండడానికి సహాయాన్ని దయచేయమని ఏ సైనా అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుంటున్నాను పరమ తండ్రి ప్రజల మన ప్రభుత్వ వర్షం నడిపింపు మనందరికీ సలహా తోడైంది అందరికి ప్రైజ్ అమ్మాయి అందరికి ప్రైజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ లో